అర్జునుడే కృష్ణుడు కృష్ణుడే అంతే అన్నా ఇప్పుడు ఏమైపోయింది మళ్ళా మొదల కథ కానీ ఆయన ఏమన్నాడు నేను నీ ఎందు చేరినప్పుడు మాత్రమే పరమాత్మ స్థితి ఎందు నువ్వు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు నన్ను నీకు నాకు మంచి భేదం ఉన్నది సేపు నువ్వు నన్ను ఎందుకని తత్వత జీవాత్మనో పరమాత్మ తత్వత ఒకటే జీవాత్మ పరమాత్మ కాని వస్తుగతమై ద్రవ్యగతమై శక్తిగతమై పదార్థగతమై ఏ పరిమితి ఏర్పడినా సరే వీడు వేరైపోయాడు ఇప్పుడు ఈ వేరైపోయిన పెద్ద మనిషిని ఏం చేయాలి నాయన నువ్వు పరమాత్మ అసలు పెద్ద మనిషి నువ్వేర బావు నువ్వు పరమాత్మవి అని చెప్పేసాం అనుకోండి ఇంక వాడు ఏమైనా ప్రశ్నలు అడుగుతాడా మనీహ అడిగే ఛాన్స్ లేదు నువ్వు సర్వజ్ఞుడవు సర్వకర్తవు సర్వహర్తవు సర్వభర్తవు పరమాత్మవు ఇంకెంతకంటే వాడిని పెద్దవాడిని ఏం చేస్తావు ఎందుకని ఎక్కడ తీసుకెళ్లి పెట్టాం ఇప్పుడు నీవే జగదాధారము నీవే సృష్టికి ఆధారం నువ్వున్నా బట్టి అసలు పంచీకరణ జరిగింది అయ్యా బాబు నువ్వు లేకపోతే పంచీకరణే లేదు ఆ తన్మాత్రలు ఈ పంచభూతాలుగా అవడానికి కారణం నువ్వే తీసుకెళ్లి ఇక్కడ పెట్టాం నేను బట్టుకెళ్ళి కూటస్థుడు నువ్వు ఉండబడ్డే బ్రహ్మాండం తయారైంది నువ్వు లేకపోతే బ్రహ్మాండం ఇంకా ఈ సుబ్బారావులు అంటావా నీ లోపల బోళ్లు వచ్చిపోతుంటాయి సాగరంలో ఎన్ని బుడగలు వచ్చిపోతున్నాయో అంతమంది సుబ్బారావులు వచ్చిపోతూ ఉంటారు అంటే ఎన్నిసార్లు వచ్చారో ఎవరు లెక్క పెడతారు నీవు సాగరం జ్ఞానస్వరూపుడవు బ్రహ్మస్వరూపుడవు అని ఎవరైతే తత్వత నిర్ణయాన్ని పొందారో అప్పుడు ఏం పని ఆగిపోయింది జానామీ ఇక పిండాండంతో పని లేదు జ్ఞాతతో పని లేదు జ్ఞేయంతో పని తెలుసుకోవడం అనే ప్రక్రియతో పని తెలుసుకోవడం అనే ప్రక్రియ లేకపోతే శ్రవణ మనల్ని నిషిధ్యాసం లేదు శ్రవణ మనం నిషిద్ధ్యాసం లేకపోతే కాలకర్మవశాత్తు చేసేటటువంటి ఏ కర్మలు లేవు ఏ కర్మలు లేకపోతే ఫలితాలు లేవు ఫలితాలు లేకపోతే ద్వైధీభావం లేదు ద్వైధీభావం లేకపోతే సంతృప్తి అసంతృప్తి సుఖ దుఃఖాలు ఏవీ లేవు ఉన్నది ఏమిటి అని ఇల్లే ఉన్నదా చెప్పడం ఎందుకండి మాకు ఉన్నది ఏదో చెప్పచ్చు కదా ఆ ఉన్నదంతా బ్రహ్మదే ఉన్నదంతా ఆత్మయే నన్నేది ఇలా తెలుసుకొని నీ సామాన్య కర్మ కర్తవ్య కర్మ నిర్వహించు కర్మని రెండు పద్ధతులుగా నిర్వహించాలి ఎలాగా సామాన్యంగా నిర్వహించాలి కర్తవ్యంగా నిర్వహించాలి యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇంతకీ నవరత్న గణపతి వాళ్ళు ఎక్కడ దొరుకుతాడంటాడు మళ్ళా మొదలు చూడండి వృత్తి ఈ మాట చెప్పడం నా కూడా ఇప్పుడు ఎంతసేపు చెప్పడం ఏంటంటే వృత్తి ఎవరు తెలుసుకున్నారయ్యా ఆ తెలుసుకోవడం అన్న పని వృత్తితో మొదలైంది ఆ వృత్తే చేస్తాం తెలుసుకోవడం కాబట్టి ఎప్పటికైనా మనం ఏం చేయాలి వృత్తిని నిర్విశేషన్మాత్ర బ్రహ్మాహం అస్మి అక్కడ తెలిపేయాలి కలిపియాలి అందుకని పొద్దున్నే సాయంత్రం దాకా పూజలు చేస్తారు సాయంత్రాన్ని పట్టుకెళ్ళి లేదు తొమ్మిది రోజుల తర్వాత అయినా పట్టుకెళ్ళి నిమజ్జనం చేసేస్తా ఇవన్నీ స్థిర గణపతుల చరగణపతుల అంటే స్థిరలింగాలు కావు చరలింగాలు ఏది పూజించినా సరే ఆఖరికి నువ్వేం పూజ చేయాలన్నా ముందు దేంతో పూజ చేయాలి నిన్ను నువ్వు పూజించాలి ఆవాహన చేసే ముందు చూసుకోండి నేనెత్తి మీద నువ్వే నీడు చల్లుకుని నీవు ఈశ్వరుడవని భావన చేసి అప్పుడు ఆ ఈశ్వరత్వాన్ని అందులో ఆరోపిస్తాం నీవిశ్వరుడవే కాకపోతే దాంట్లో ఈశ్వరత్వం ఎలా రాదు కాబట్టి మన పూజలు అన్నింటిలో కూడా ఈ దృష్టితోనే పెట్టారు అది కర్మైనా భక్తి అయినా యోగమైన జ్ఞానమార్గ లక్ష్యమైనటువంటి నీవే ఈశ్వరుడవు నీవు ఆత్మస్వరూపుడవు నీవు బ్రహ్మస్వరూపుడవు నీవు దివ్యాత్మ స్వరూపుడవు నీవు ప్రేమాత్మ స్వరూపుడవు నువ్వు స్వరూప జ్ఞాన నిష్ఠుడు అనే నిర్ణయాన్ని తెలియజేయడమే అన్ని మార్గాల యొక్క చరమ లక్ష్యం చదు మనస్సులో జనించు వృత్తులను చైతన్యమై ప్రకాశింపచేస్తున్నది మనస్సులో పడిన చైతన్య ప్రతిబింబమే చిదాభాసుడని తెలుచున్నాడు ఎవరయ్యా చిదాభాసుడు వృత్తి వృత్తి సారూప్యత పొందిన వాడెవడయ్యా చిభాసుడు ఇలా తెలుసుకో ప్రతిబింబ సమానమైనటువంటి వాడని తెలుసుకో ఆ భాష ప్రతిబింబం భాషయేత్ భాషించుట ప్రకాశించుట ఆ భాష ప్రతిబింబం చిత్తి ఎందు ఆ భాష చిదాభాష ఈ చిరాభాసుడు యొక్క సహజ లక్షణం వృత్తి వృత్తి రీతి ద్వయం రెండవ వాడున్నాడని చెప్పుట చదవండి